సెప్టెంబర్ లెవెన్ గనక ఊహిస్తే అబ్బో అదంత నైశల్యం అనూహ్యం సెప్టెంబర్ లెవెన్ కదా చిన్న విషయం ఏంటి మనం మనకు ఒకవేళ అంతఃకరణ శుద్ధి ఉండినా మనల్ని ఆ విధంగా తీసుకొని బామంటే ఫ్లైట్ ని నైశ్చల్యం ఉంటుంది మనకు కాళ్ళు చేతులు నర నరాలు వణికిపోతాయి మనకు అంతఃకరణ శుద్ధి ఉంటే ఉండొచ్చు అది అంతకరణ నైశ్చర్యం కానీ అంతఃకరణ శుద్ధి లేదు అంతఃకరణ శుద్ధి ఉంటే ఆపం జరగదు అంత మారణ హోమం జరగదు ఇప్పుడు అర్థమవుతుంది కనుక రావణుడికి అంతఃకరణ నైశ్చర్యం ఉంది అందుకని వాడు తపస్సు చేశాడు బ్రహ్మ సాక్షాత్కారమైంది కానీ అంతఃకరణ శుద్ధి లేకపోవడం వల్ల మళ్ళీ చేయకూడనటువంటి పనులన్నీ చేసి అంతఃకరణ నైశ్చర్యం వాడికి ఒక తలలో కాదు పది తలల్లో ఉంది కదా టెన్ హెడ్స్ మనకు వన్ హెడ్లో ఉండదు టూ హెడ్స్ అయ్యిందంటే అసలు పాడైపోతా ఉంటుంది మనసు అంతా అకౌంటెంట్ పెట్టుకుంటాం ఎందుకని టూ హెడ్స్ అర్థమవుతుంది కానీ వాళ్ళకి టెన్ హెడ్స్ ఉన్నా కూడాను అంతఃకరణ ఉంది కానీ అంతఃకరణ శుద్ధి లేదు నో యు నో యు షుడ్ నో ద డిఫరెన్స్ కాబట్టి ఉపాసనాన్ని సంహితాది విషయాన్ని ఉపాసనాన్ని ఉతాని వాటి వల్ల వస్తుంది కానీ తర్వాత చెప్పాడు చూసారా సత్యం వదాసనలు కాదు ఉపాసన ఉపాసనలు సంహితాది విషయాన్ని పాంగ్తోపాసన ఇవన్నీ కూడా ప్రణవ ఉపాసన వ్యాహృత్య ఉపాసన సంధి ఇవన్నీ ఉపాసనలు చూచామో అవన్నీ కూడా ధ్యానానికి సంబంధించినటువంటివి వాటి వల్ల అంతఃకరణ నైశ్వర్యం వస్తుంది నిశ్చలత్వం వస్తుంది మనో నైశ్వర్యం చిత్త నైశ్చం ఉంటుంది చంచలత్వం లేకుండా కానీ శుద్ధి ఉండదు నీళ్లు కదులుతూ ఉన్నాయి అనుకోండి బాబు నైశ్చల్యం లేదని అర్థం సరేనా ఎందుకని చలిస్తూ ఉండే కనుక నిశ్చలర్థం లేదు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి సపోజ్ నిస్తరంగంగా నీరుంది అనుకోండి అప్పుడు నైశ్చల్యం ఉంది కానీ బురద నీరు ఇప్పుడు అర్థమైంది నిర్మల జలంగా కూడా ఉండాలి నిర్మలంగా ఉండాలి కాబట్టి నిర్మలంగా శుద్ధంగా పరిశుద్ధంగా ఉండాలి కనుక అంతఃకరణ నిశ్చలత్వం వేరు బాగా అర్థం చేసుకోండి ఈ డిఫరెన్స్ అంతఃకరణ నైశ్చల్యం ఉంటుంది కానీ అంతఃకరణ శుద్ధి ఉండదు ఈ రెండిట్లో ఏది లేకపోయినా బ్రహ్మవిధాపునతి పరం అనే వాక్యం ఫలించదు మహావాక్యం ఫలించదు గురువు అందించినా కూడాను ఫలించదు కనుక ఫలించాలంటే అర్హత ఇది లేదు అండర్స్టాండ్ చేసుకోండి కాబట్టి ఉపాసనల వల్ల అంతఃకరణ నైశ్చల్యం సత్యం వద ధర్మం చర ఇంకా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇంకా అక్కడి నుంచి తోడే ఋతం సత్యం దమం శమం తపస్సు బుల ఇవన్నీ వచ్చాయి కదా అతిథుల్నే మనం అతిథి సేవ బంధుమిత్రాదుల్ని పెద్దల్ని గౌరవించడం యాన్యన్యాన్ని తాని సేవితవ్యాన్ని నో ఇతరాని ఏవైతే చేయకూడదా కర్మలు చేయకుండా ఉండడం పెద్దల్ని గౌరవించడం పెద్దలు వచ్చినప్పుడు లేచినాడు బట్ ఇవన్నీ చెప్పుకుంటు వచ్చారు తెలుసా ఇవన్నీ దేనికోసమో తెలుసా అంతఃకరణ శుద్ధి చేయకూడని కర్మలు ఎప్పుడు చేయొద్దన్నాడు చేయవలసిన కర్మల్ని ఎప్పుడు విడిచిపెట్టద్దన్నాడు స్వాధ్యాయ ప్రవచన అభ్యాన ప్రమదితవ్యం మాతృదేవోభవ పితృకార్యాభ్యామన ప్రమదితవ్యం పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు భగవంతులకు సంబంధించిన కార్యక్రమాలు పూజాధికారులు ఇవన్నీ వదిలిపెట్టద్దన్నాడు ఇదంతా ఎందుకో తెలుసా అంతఃకరణ శుద్ధి అది అంత కరణ నైశ్చల్యం సీ ద డిఫరెన్స్ ఉంటేనే అర్హుడు కాబట్టి నాకేదో కావాలి అనుకుంటే లాభం లేదు ఇవన్నీ తయారు చేసుకోవాలి ఇది కాకుండా నేను ఏదేదో చేస్తున్నాను నాకు జ్ఞానం కలగలేదు కలగదు ఎనభై సంవత్సరాలు భక్తి చేసే ఒక అతను సంవత్సరాలు అయిపోయి చివరికి ప్రాణం పోయే పరిస్థితి వస్తా ఉంది అప్పుడు ఒక రోజు నెల ఊరు బయటెళ్లి రిక్షాలో రిక్షావణి కూడా వెళ్ళిపోమని ఒక్కడే ఉండి ఇప్పుడు భగవంతుడితో ఏమయ్యా చిన్నప్పటి నుంచి నీకోసం నేను ప్రయత్నం చేశాను నా బ్రతకంత ఎట్లాగే ఉంది చూడు ఎట్లా ఉందో ఇళ్ళు అంత పేదరికము అది ఇది సరేనా నేనేం కోరలేదు ఏదో ఒక దశలో నీకోసమే బ్రతికాను అందువల్ల పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాను అన్ని వదులుకున్నానని నేను పాపరైపోయాను చూడు తమస్ పకీరైపోయాను మరి ఇంత ప్రార్థన చేశాను కదా నా ప్రార్థనకి ఫలితం ఏంటి ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ చేయమని నిన్ను కోరాను నేను మనుషులను ఎప్పుడు నమ్మలేదు ఇచ్చుండి ఆర్గ్యుమెంట్ నిన్నే నమ్మాను భగవంతుడు కనుక మనుషులను నమ్మిన వాళ్ళు చెడిపోతా ఉండరు నిన్ను నమ్మిన నేను కూడా చెడిపోతాయి ఎట్లా ఈ దశలో కూడా నువ్వేమో సహాయం చేయకపోతే ఎట్లా కనీసం ఏదో ఒక్కటి ఒక లక్ష రూపాయలు ఒక లాటరీ టికెట్ అయినా ఓ పది లక్షలు నేను అడగడం లేదు ఎందుకంటే జీవితం అయిపోతా ఉంది ఒక లక్ష రూపాయలైనా ఈ మాత్రమైనా ఇవ్వకూడదా అని అరిస్తే వాడికి రెస్పాన్స్ ఇచ్చాడు భగవంతుడు అది తమాషా నన్ను యువర్ డివోషన్ ఇస్ రైట్ నీ భక్తి బాగుంది నువ్వు నన్ను నమ్ముకున్నావు దాంట్లో ఏమీ రెండో ఆలోచన లేదు అటువంటి వాడికి నువ్వు కోరడంలో తప్పు లేదు ఆర్తో జిజ్ఞాసలు అర్ధార్థి జ్ఞాని చేతభ లేదా నా భగవద్గీత పోర్ధార్థి నువ్వు నీకు ఆదరడం లేదు నిన్ను నేను చేస్తాను ఏ ఈ మాట చాలాసార్లు అడతా ఉండవు బంపర్ ట్రా బంపర్ట్రా బ అంటున్నావు నాతో మూడు సంవత్సరాల నుంచి ఇదే గొడవ నెలకు ఒకసారి గవర్నమెంట్ ఎత్తతా ఉంది నువ్వు మూడు సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నావు నేను మూడు సంవత్సరాల నుంచి నీకు గ్రాంట్ చేస్తావు దాన్ని ఒక లక్ష అవుతున్నావు నువ్వు నేను యాభై లక్షలే నీకు ఇప్పించేస్తాము అని నేను ప్రయత్నం చేస్తున్నా నా వల్ల లేదు నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది నువ్వు టిక్కెట్ కొట్టావు కదా ఇది టిక్కెట్ కొట్టావు కదా నువ్వు పోతే నువ్ టిక్కెట్ వంద రూపాయ పెట్టి ను టిక్కెట్ పర్చేజ్ చేస్తే స్వామి గారికి పోతే అసలే టిక్కెట్ నాకు లాటరీ నాకు లాటరీ వాళ్ళెవరో టిక్కెట్ కొంటే నీకు ఎట్లా వస్తుంది నువ్వు కోను అర్థమవుతుంది నాకు ఏదో కావాలంటే కాదు సార్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి సార్ జ్ఞానం కావాలంటే కాదు జ్ఞానం వస్తుంది జ్ఞానం ఎందుకు రాదు జ్ఞానం ఎందుకు రాదు అందరికొచ్చిన జ్ఞానం నీకు నాకు ఎందుకు రాదు నువ్వు చేయాల్సిన పని చేయకండి జ్ఞానం యొక్క నుంచి వస్తాయి డూ ఫస్ట్ అంతకరణ శుద్ధి అంతకరణ నైశ్వర్యం ఇప్పుడు నువ్వు అధికార అయ్యావు బ్రహ్మవిత్ ఆపునోతి పరం అర్థమవుతుంది ఇప్పుడు బ్రహ్మ విత్ ఆప్నోతి పరం చూడండి బ్రహ్మ పరం విత్ ఆపునోతి కాబట్టి బ్రహ్మ పరమన్న రెండు ఒకటే బ్రహ్మ దీర్ఘంగానికి ఇచ్చారా ఆయన వేరు మళ్ళీ ఇది కూడా చె కొందరు అంటారు నాకు బ్రహ్మ కావాలని వద్దు నువ్వు బ్రహ్మాయ నాలుగు తలలు వస్తాయి ఒక్క తలతో ఇప్పుడు బాధపడలేకపోతున్నాడు ఫోర్ హెడ్స్ బ్రహ్మ అంటే బ్రహ్మజీ సృష్టికర్త బ్రహ్మ అంతే దీర్ఘం వద్దు ఇప్పుడు మొదటి స్వామిజీ ప్రార్థన చెప్పారు ఎం బ్రహ్మ వరుణీంద్ర అంటే తెలుసరా బ్రహ్మ బ్రహ్మజీ వరుణీంద్రుద్రమృత దివ్య బ్రహ్మజీ అయిన ఇప్పుడు బ్రహ్మ అర్థమవుతుంది అదే పరం ఉత్మైన మోక్షం ఈ బ్రహ్మము పరము రెండు ఒకటే ఎవడు బ్రహ్మవిత్ అధికారి బ్రహ్మాన్ని పొందాలనుకునేటువంటి వాడు వాడు బ్రహ్మమే ఆవుతున్నాడు ఆప్నోతి కాబట్టి ఇక్కడ నాలుగు విషయాలు బ్రహ్మవిత్ ఆప్నోతి పరం బాగా ఏం చేసి అవుతాడండి ఈయన ఏం చేసి అయ్యేందుకు అవకాశం లేదు ఎందువల్ల కర్మఫలం కాదు వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మా భిన్నత్వ ఆర్ బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవ మోక్ష కారణం ఇది విషయం బ్రహ్మము వేరు కానటువంటి బ్రహ్మము భిన్నం కానటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అది మోక్షస్య కారణం భావా ఇటువంటి జ్ఞానంతోనే నీకు మోక్షం వస్తుంది అంటే దాని అర్థం ఏంటి బ్రహ్మకన్నా నేను భిన్నం కాదు నేను భగవంతుడు ఒకటే అది కదా నన్ను నేనే కాదు బ్రహ్మకన్నా భిన్నంగా రెండవ వస్తువే లేదు పాయింట్ నువ్వే కాదు ఉన్నదంతా కూడాను బ్రహ్మమే ్రహ్మ ఇవ ఎందుకని అనంతం గనక నిత్యం గనక నిత్య వస్తువు కన్నా వేరేది గనక రెండవది ఉంటే అది నిత్య వస్తువు కాదు మళ్ళీ ప్రధాన ఇంతమంది ఇందుకు వస్తువు పరిచేదం అన్నాను ఒక వస్తువును పొందాము అంటే దానికన్నా వేరే వస్తువు ఉంది గనక ఇది దాన్ని పరిమితం చేస్తూ ఉంది గనక ఆ వస్తువు వేరు ఈ వస్తువు వేరు పరిమితం పరిమితం అని నశించిపోతాయి కనుక బ్రహ్మ కన్నా కూడా భిన్నంగా మరొక వస్తువు గనక ఉంటే బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం ఎట్లాగైతే ఉందో ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం కూడా అట్లాగే ఉంది అది పరిమితమైన జ్ఞానం ఇది పరిమితమైన జ్ఞానం ఏది పూర్ణ జ్ఞానం కాదు ఇది దాన్ని పరిమితం చేస్తూ ఉంది అది దీన్ని పరిమితం చేస్తూ ఉంది కండిషన్ చేస్తూ ఉన్నాయి అప్పుడు బ్రహ్మ భిన్నత్వ విజ్ఞానం నశింపు కారణమవుతాయి అర్థమవుతుంది కాబట్టి బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం ఉన్నది బ్రహ్మం ఒక్కటే నిత్య వస్తువు ఎప్పుడైతే ఉందో దానికన్నా అన్యంగా రెండవది ఉండడానికి అవకాశమే లేదు అటువంటి నిత్య వస్తువు సిద్ధ వస్తువు ఉన్నదే అదే బ్రహ్మం లేయర్ బాగా అర్థం చేసుకోండి మరి అది బ్రహ్మం అయినప్పుడు నేనెవరు బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవ మోక్షస్య కారణం మరి అది బ్రహ్మమైనప్పుడు నేనెవరు చెప్పండి నేను వేరుగా ఉన్నానా నేను వేరుగా ఉంటే బ్రహ్మను నేను కూడా పరిమితం చేస్తాను కాబట్టి నిత్య వస్తువు ఉంటే అటువంటి బ్రహ్మము నిత్యమై ఉండాలి గనక నిత్య వస్తువు అన్నప్పుడు కాలానికి పరిమితం కాకుండా దేశానికి పరిమితం కాకుండా వస్తువుకు పరిమితం కాకుండా ఉండాలి గనక అటువంటి అనంతమైనటువంటి వస్తువులో నేను వేరుగా ఉండలేను కాబట్టి నేను కూడా బ్రహ్మమే అయ్యున్నాను ప్రాబ్లమే లేదు అసలు ఇంకోటి బ్రహ్మము తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని నేనే బ్రహ్మం కనుక కానీ తెలుసుకుంటూ ఉన్నా బ్రహ్మమిత్ ఎందుకని తెలుసుకోవడం వల్ల నేను బ్రహ్మం అవుతానా ఒకవేళ తెలుసుకోవడం నేను బ్రహ్మం అయ్యాను అనుకోండి అప్పుడు తెలుసుకునేటువంటి కర్మ యొక్క ఫలం అవుతాను నేను అనిత్యమైపోతాను కనుక నేను బ్రహ్మమే అయ్యున్నాను నేను బ్రహ్మం కానవసరం లేదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను బ్రహ్మమే అయ్యున్నాను అలా బ్రహ్మం నేను అయ్యున్నానని నాకు తెలియదు ఇది పాయింట్ అజ్ఞానం సమస్య అవిద్య దేనికి సంబంధించిన అజ్ఞానం ఉన్నదానికి సంబంధించిన అజ్ఞానం ఉపనిషత్తు జాగ్రత్తగా అర్థం చూసుకోండి అవిద్య అంటే లేనిది అంటారు అజ్ఞానం అంటే లేనిది అంటారు అజ్ఞానం లేనిది కాదు ఉన్నదే ఇది ఒకటి అర్థం చేసుకోండి సమాచారం చాలా ఇంపార్టెంట్ ఇది జ్ఞానం యొక్క అభావం అజ్ఞానం అంటారు జ్ఞానం లేకపోవడం అజ్ఞానం అని కాదు కాదు జ్ఞానం లేకపోవడం అజ్ఞానం కాదు జ్ఞానానికి విరోధి అజ్ఞానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే జ్ఞానాభావం కనుక అజ్ఞానం అయితే జ్ఞానం లేకపోవడమే కనుక అజ్ఞానం అయితే అజ్ఞానం లేనిది లేనిది దుఃఖాన్ని ఎట్లా చెప్పండి లేనిది ప్రాబ్లమ్స్ ఎట్లా క్రియేట్ చేస్తుంది కనుక ఉన్నదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడు కూడా కాబట్టి అజ్ఞానము అనేది ఉన్నది ఎట్లా ఉన్నది జ్ఞానానికి విరోధిగా ఉన్నది అజ్ఞాన విరోధి జ్ఞానం జ్ఞాన విరోధి అజ్ఞానం కాబట్టి జ్ఞానానికి విరోధిగా ఉంది కనుక వాటికి వైరుధ్యం గనక అజ్ఞానం పోతుంది ఎప్పుడు జ్ఞానం వస్తే జ్ఞానం రానంత వరకు అజ్ఞానం సత్యంగానే ఉంటుంది జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానం మిథ్యగా మిగిలిపోతుంది అప్పుడు మిథ్యగా మిగిలిపోతుంది ఉన్నది కాదు లేనిది కాదు ఆధారపడి ఉన్న మిత్గా మిగిలిపోతుంది అంతే కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం ఉన్నదో ఈ అజ్ఞానం పోవడమే ప్రధానంగా ఉన్నది కాబట్టి అయ్యా ఇప్పుడు అధికారి ఉన్నావు ఆప్తి అంటున్నావు ఇది ఏంటి అసలు ఇది దీని విషయం ఏంటి మొదట చెప్పండి ఆప్తి ఎందుకంటే ఆప్నోతి ప్రాప్నోతి బ్రహ్మ విద్ ఆప్నోతి పరం ఇదిగో ఆప్తి ప్రాప్తి బదు అన్యస్య అన్యేనా పరిచ్ఛిన్న పరిచ్ఛిన్నేన దృష్ట ఆప్తి అది అన్యస్య అన్యేనా ఏదైనా మనకు లభించిందంటే మనకన్నా వేరుగా ఉండేది లభించాలి మనకు అంతేనా కాఫీ తీసుకున్నా నాకన్నా కాఫీ వేరుగా ఉంది కనుకనే తీసుకున్నా నాకన్నా వేరుగా ఉంది ఈ క్యాన్ కర్చీ తీసుకున్నా నాకు వేరుగుంది కనుకనే అన్యస్య అన్యేనా పరిచ్ఛన్నస్య పరిచ్ఛన్నేనా కాబట్టి ఏదైతే పరిమితంగా ఉందో దాని చేత ఇంకొకటి పొందబడితే అప్పుడు ఆప్తి అబ్బా నాకు అది ప్రాప్తి ఆప్తి ప్రాప్తి అంతా ఒకటే ప్రాప్నోతి ఆపునోతి ఆపునోతి ప్రాప్నోతి ఆప్తి ప్రాప్తి ఓకే నో డిఫరెన్స్ సరేనా ఏమండి నాకు అది ప్రాప్తించిందండి అసలు దొరుకుతుందా లేదనుకున్నాను ప్రాప్తించింది అండి అంటే లేనిది ప్రాప్తించింది అని అర్థం అప్రాప్త ప్రాప్తి లేనిది పొందడం కానీ అటువంటిది అయింది బ్రహ్మ పదార్థం లేనిదే గనక పొందితే మళ్ళీ కర్మఫలం అవుతుంది అటువంటి దాన్ని మనం పొందాల్సిన అవసరం లేదు మరి ఇదేంటి ఆపునతి ప్రాప్నతి ఏంటి ఇటువంటి ఆప్తి ఏదైతే ఉందో ఏది అన్యస్ అన్యేనా పరిచన్న పరిచ్ఛన్నేనా అటువంటిది బ్రహ్మ విషయంలో సరిపోతుందా ఎందుకని సర్వాత్మకంచ సర్వాత్మకంచ బ్రహ్మేతి తస్య ఆప్తి అనుపపన్న उपपन्ना अपन्न सर्वत्रा निर्णी निबड़ीकृत नित्यम ब्रह्म विषय में, में सर्वात्मक ब्रह्मेती ती अष्यब अंत उड़े नित्यम वस्तु ब्रह्म पदार्थमु अटंट आने प्रश्न ले ఎందుకంటే మనకన్నా అన్యంగా ఉండేటువంటి దాన్ని పొందుతాము మనకన్నా వేరుగా ఉండేటువంటి దాన్ని పొందుతాము కానీ బ్రహ్మ సర్వత్రా ఉండేటప్పుడు నాకన్నా కూడా వేరుగా లేడు బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం కాబట్టి ఆప్తి పదం ఏంటి ఇది ఎట్లా ఇది మనకు సరిపోతుంది అయ్యా వాడచ్చు దోషం లేదు దీంట్లో ఎందుకని దోషం లేదు అంటే ఏవం ఈ విధంగా ఆత్మ ఆత్మభూతమపి అపి అవిద్య తెలియకుండా ఉంది గనక ఉన్నది ఆత్మే పరమాత్మ స్వరూపమే బ్రహ్మమే కానీ తెలియకుండా ఉందగనక అనాప్తం స్యాత్ ఆప్తం నా లేనిదిగా ఉంది ఉండి తెలియనప్పుడు లేనిదే కాబట్టి అంతటా ఉంది కానీ ఎప్పుడైతే నాకు తెలియడం లేదో లేనిదే ఇదే కంఠచామికర న్యాయం మళ్ళీ ఉన్నది మెడలో కానీ పొరపాటునట్టు పోయింది తిట్టు చూసుకున్నాను లేదనుకున్నాను వెతుకుతూ ఉన్నా దేని ఉన్నదాన్ని కాబట్టి దొరకడం రెండు రకాలు పోయింది దొరకడం ఒకటి ఉన్నదే దొరకడం ఒకటి లేనిది దొరకడం ఒకటి ఉన్నదే దొరకడం ఒకటి లేనిది దొరకడము అనేటువంటిది అప్రాప్తస్య ప్రాప్తి లేని దానిని పొందడం ఇది అట్లా కాదు ప్రాప్తస్య ప్రాప్తి ఉన్నది అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియకుండా ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా తెలియకుండా ఉన్నది కారణమేమిటి అవిద్య అవిద్య అనాప్తి సార్ విద్య ఆప్తిహి తదా విద్య ఆప్తిహి కాబట్టి జ్ఞానం కలిగిందనుకోండి బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం మనకు కలిగితే ఆప్తిహి ప్రాప్తిహి ప్రాప్నోతి అది ఆ పదం కోసం ఇది బ్రహ్మ విద ఆప్నోతి పరం ఆప్తి కాబట్టి బ్రహ్మము ఎట్లా ఆప్తిహి సర్వాత్మకంచ బ్రహ్మేది అంతటా ఉండేటువంటి బ్రహ్మము ఆప్తి అనేది ఎట్లంటారు మీరు ఏ విధంగా ఇది తస్య ఆప్తి అనుపన్న అంతగా ఉండేటప్పుడు నాకు లభించిందనడం ఏంటి అయ్యా అవిద్య వల్ల అనాప్తి విద్య ఆప్తి ఇప్పుడు మనకేం కావాలి ఇప్పుడు ఉన్నది గనక ఉన్నది ఉన్నట్లు తెలియడం లేదు అవిద్య ఉన్నట్లు ఉన్నదిగా ఉన్నట్లుగా తెలియాలి విద్య ఇది జ్ఞానం సంబంధం కంట ఇంత విషయం అధికారి ప్రయోజనం ఈ నాలుగైంది ఈ సంబంధం చెప్తాను అనండి అన్నీ ఏమిటి ఇప్పుడు ఈ సంబంధం పరం ఉత్కృష్టమైనటువంటి మోక్షం పరం అదే కదా మనకు కావాలి ఇప్పుడు ముముక్షయ్యావు నువ్వు మోక్షం కావాలి నీకు పరం ప్రాప్నోతి ప్రాప్నోతి ఎట్లా కనెక్షన్ ఏంటి సంబంధం ఏంటి బ్రహ్మవిత్ బ్రహ్మని తెలుసుకునేవాడు అంటే బ్రహ్మ విద్య తెలుసుకునేటువంటి ్రహ్మ విద్య కాదు మనకు కావాల్సింది మోక్షం మోక్షం బ్రహ్మ విద్య ద్వారా పొందుతున్నాం మనకు కావాల్సింది మోక్షం బ్రహ్మ విద్య కాదు కానీ బ్రహ్మ విద్య స్థాయి మోక్షం రాదు ఎందుకు తెలుసా మోక్షం జ్ఞాన రూపంలో ఉంది ఇది కనెక్షన్ ఇది సంబంధ ముకురే ముఖ దర్శనవతి శాస్త్రే ఆత్మదర్శన ముకురే